తండ్రికు ఓబ్ల గొప్పదేవాదాలు తండ్రి ప్రవ్వా ఈ గడిశ కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి నేను మీ యొక్క సేవ నిమిత్తమే మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న దాని బట్ మీకు వదనాలు ప్రవ్వా మా తలంపులన్నింటినీ మీకు సమర్పిస్తున్నాం ప్రవ్వా మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమేందుంటే అది చూపించండి అది ఒప్పుకొని విడిచిపెట్టి మీ యొక్క కనికరం పొందాలా మీ యొక్క కృపలో ముందుకు పోవాలా ప్రవ్వా అటువంటి కృప భాగ్యాన్ని ఇక్కడ వాళ్ళకందరికీ దయచేసి మీ రాఖర వరకు ప్రతి చోట సాక్షనులు పెట్టుకుని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి కొన్ని వారాల నుంచి మనము ఆమోసు గ్రంథంలోని ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఆమోస్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు ఆమోసనకొక దర్శనాన్ని అనుగ్రహించిండు ఈ దర్శనము మనం వారాల నుంచి ధ్యానిస్తున్నాం బహుశా ఇది చివరి వారం అనుకుంటా అని అనుకుంటేనే కొన్ని వారాలు దాటిపోతా ఉన్నాయి ఈ దర్శనంలో దేవుడు ఆమోసనకు ఏమి చూపిచ్చిండు అన్న విషయాలే మనము ఆత్మీయ విధానంగా వాటిని అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తున్నాం దృష్టాంతంలో దాన్ని చూస్తే మనకు అందులో ఏమర్దం కాదు ప్రకృతి సహజంగా ఆ యొక్క దర్శనాన్ని చూస్తే మనకి ఏమర్థం కాదు మరియు యహోవా తాను మటపు గుండు చేత పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శరీతిగా నాకు కనబడను కనబరచను యహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మటపు గుండు కనబడుచున్నదని నేనంటిని కాబట్టి మటపు గుండు అనే విషయాన్ని మనం కొన్ని వారాల నుంచి గడ ధ్యానిస్తున్నాం మటపు గుండు సాధారణంగా ఈ ఇండ్లు కట్టేవారు లేక పునాదులు వేస్తున్న వారు గోడలు కట్టేవారి దగ్గర ఉంటుంది మటపు దానికి దారము ఆ గుండు కింద ఉంటుంది ఆ గుండు పెట్టి దారాన్ని కొలుస్తూ గోడను కట్టుకుంటూ వస్తారు ఎందుకంటే గోడ కరెక్ట్గా కట్టబడి రాకున్నా పునాదులు వేసినప్పుడు రాళ్లు సమంగా ఉండులాగునా ప్రతిదాన్ని కొలుస్తప్పుడు గృహాన్ని కట్టే సమయంలో ఈ యొక్క మటపు గుండుని వాడతారన్న విషయం మనం చూసినాం దేవుడు ఈ మటపు గుండుని పట్టుకోవడానికి సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం మటపు అంటే ఒక కొలత ఒక తీర్పుకు సంబంధించింది మటపు నీతికి సంబంధించిందని మనము యశగ్రంథంలో చూసినాం మట్టపు గుండును నీతి మీకు నేను అనుగ్రహించున్నానంటున్నాడు కాబట్టి మఠపు గుండు ఒక కులతకు సంబంధించింది దేవుడు మనల్ని కొలుస్తున్నాడు అన్న విషయానికి సంబంధించింది ఆ మంచిగా లేక చక్కగా కట్టబడ్డ గోడ మీద దేవుడు నిలబడడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ప్రభువుగా మనకు శిరస్సుగా ఉంటున్నాడు సంఘము శరీరం దానికి శిరస్సుగా ప్రభు ఉంటున్నాడు కాబట్టి చక్కగా కట్టబడ్డ గోడ అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు గోడ పునాది మీద కట్టబడింది పునాది దేనికి సంబంధించింది అప్పోస్తలలు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద మీ జీవితాలు కట్టబడ్డాయి అని మనము ఎఫ్ఎస్ఎల్ రాష్ట పత్రికలో వ్యాఖ్యను చేసిన ఒకరోజు కాబట్టి మన పునాది దేనికి సంబంధించింది అప్పోస్థలు వేసిన పునాది లేక ప్రవక్తలు వేసిన పునాది ఆ పునాది రాళ్లు దేనికి సంబంధించినయి ప్రతి రాయి యేసుక్రీస్తుకి సంబంధించింది కాబట్టి అప్పోస్తలలు మరియు ప్రవక్తలు వేసిన పునాది ఎవరికి సంబంధించింది ఏసు సంబంధించింది వాళ్ళు ఏసిన పునాది మీద మనము చక్కగా కట్టబడ్డ ఆ గోడకు సాదృశ్యంగా ఉన్నాం కాబట్టి ప్రవక్తల బోధ నుండి అపోస్తుల బోధ మనము తప్పిపోడానికి వీల్లేదు ప్రవక్తల బోధ మరియు అపోసుల బోధ నుంచి మనం తప్పిపోడానికి వీల్లేదు ఎప్పుడైతే మనం తప్పిపోతామో మనము చక్కగా కట్టబడ్డ గోడ ఉండలేము నువ్వు చక్కగా కట్టబడ్డ గోడవలే ఉండాలా అనేదే దేవుని యొక్క చిత్తం అప్పుడే నీకు శిరస్సులాగా ఉండగలడు నీ మీద అతను తన అనుగ్రహాన్ని చూపించగలడు నీమీద తన యొక్క వెలుగును ప్రకాశింపగలడు చేయగలడు నువ్వు ఎప్పుడైతే అప్పసుల బోధ నుంచి తప్పిపోతావో నీ మీద ఆయన ప్రకాశించలేడు నువ్వు ఇతరులకు వెలుగులాగా ఉండలేవు ఎందుకంటే నీ తల మీద లీడైనా ఆయన కృప ఆయన మహిమని తలమీద లేదు కాబట్టి నువ్వు ఇతరులకు వెలుగులాగా ఉండలేవు సరే ఇవన్నీ శారీరకమైన వాటికి సాదృశ్యం కాదు నువ్వు పరిశుధాత్మ పొందుకుంటే వెలుగుతావు కాదు పరిశుధాత్ముడు ఎందుకు నీకు అనుగ్రహించిన విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఏ రీతిగా వెలుగాలను నీకు ఇంకా మరి విశేషంగా అవి బయల్పరచబడతాయి పరిశుధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి నీ బాధ్యత ఏంది నీకు ఆసక్తి ఉండాలా ఇలిషాటి ఉన్న ఆసక్తి నీకున్నదా ఇలియా అని పేరు పెట్టుకుంటే వచ్చేసేది ఆసక్తి రాదు కదా ఇలియా అని పేరు పెట్టుకుంటే వచ్చేసిన రాదు కాబట్టి ఆసక్తి నీ అంతటా నువ్వే ఏర్పరచుకోవాల నాకు ఆసక్తి ఉంది నేను నేర్చుకోవాలా నాకు తీవ్రత ఉన్నది నేను దేవుని జ్ఞానం పట్ల అభివృద్ది పొందాలా అన్న విషయాన్ని నీకుండాలా పాత నిబంధన కాలంలో ఆ విధానం ఆ యాజకుని వెంబడిస్తూ అతని నుంచి ఏదో కోరలా అన్న ఆసక్తి ఉంది సరే కోరే విదానం ఒకటి కానీ ఆసక్తి మట్టుకు ఉండాలా ఏ విధానంగా వాళ్ళు శారీరకంగా అనుకున్నారు ఏలియా దుప్పటి నా మీద పడితే నా మీద నాకు అటువంటి అభిషేకం వస్తుంది అన్నదైన ఆయన ఒక ఆలోచన కానీ అది ఏలియా చేతిలో లేదు ఎలిస చేతిలో అసలేదు ఎక్కడ ఉంది నీకు కలిగిన ఆసక్తి మీద ఉంది కాబట్టి నీకు కలిగిన ఆసక్తే ఏందా ఆసక్తి యేసు అన్నాడు నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడ లేదా ఎప్పుడన్నాడు నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఏందా తండ్రి ఇల్లు తండ్రి ఇండ్రే పనుగరాజ్యం ఎక్కడుంది మన మధ్యలోనే ఉంది మీలో ఉంది పనుగరాజ్యం నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది నా ప్రభు యేసు అయితే నా ప్రభుకున్న ఆసక్తి నాకు కూడా ఉండాలా ఏందా ఆసక్తి తనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకొక ఆసక్తి ఉంది నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించు నేను అంటే ఎట్లుంది ఆసక్తి అంటే ఆయన మొత్తం మృంగివేస్తుంది ఆసక్తి నీకుండాల్సిన ఆసక్తి ఎట్లా మొత్తం నిన్ను మృంగివేయాలా ఆసక్తి పర్లోక సంబంధించిన ఆసక్తి నిన్ను మింగివేయాలా అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోగలం యక్షలంని చూసినప్పుడైనా ఎప్పుడు చూసినా ఏడ్చేవాడు ఆ పట్టాన్ని చూసి ఏడ్చిడు ఎందుకు ఆసక్తి ఉంది దాని గురించిన ఆసక్తి ఏంది ఆసక్తి ఈ ఎలుసలేము పట్టబడబోతుంది చెరలో కొనుపోబడబోతుంది శత్రులు దీన్ని ముట్టడి వేయబోతున్నారు దీన్ని సర్వనాశం చేయబోతున్నారు ఇందులో ఉన్న ప్రజలందరూ మరణించబోతున్నారు అన్న ఆసక్తి భక్షిస్తున్నది అతన్ని అంటే అది భరించలేని ఆసక్తి ఏ రీతిగానన్నా ఈ పట్టణ్ రక్షించుకోవాలా ఏ రీతిగానైనా ఈ ప్రజలను రక్షించుకోవాలా అన్న ఆసక్తి నేను అదే ఆసక్తి ఎలిసలో ఉన్నది అదే ఆసక్తి ఎలియాలో ఉన్నది అటువంటి ఆస్థితి మనకు ఉండాల ఏలియా ఆత్మ అనేది కాదు ఏలియా ఆత్మ ఎవరిలో ఉందంటాడు ఏశ్రావు యూహో యోహా బాప్తిజం నుంచి యూహాన్ రాబో ఏలియా ఇతడే అంటున్నాడు ఏశ్వ సాక్షిమిచ్చిండు యూహాన్ గురించి రాబో ఏలియా ఇతడే అంటే ఏలియా తిరిగి పుట్టిడా కాదు ఏలియా ఆత్మ ఉన్నదా కాదు నా ఆత్మ నీలో ఉంటదా ఉండలేదు ఇది మనుషుల కల్పిత మనుషుల బోధ ఇది ఒకని ఆత్మ ఇంకొకనికి పోదు ఏలియాలో ఉన్న ఆత్మ యేసు ప్రభు ఆత్మ అన్న సత్యను గ్రహించాలా ఆత్మ ఇలిసాలోకి రావాలా ఏ ఆత్మది యేసు యొక్క ఆత్మ కుమారుని ఆత్మను తండ్రి మనకు అనుగ్రహించడని గెలిచిన రాష్ట పత్రికల పౌలు ఎంతో తేటగా చెప్పాడు కాబట్టి పరుశుధాత్ముడు వేరే యేసు వేరే తండ్రి వేరే అనేది కానే కాదు ఏకత్వం ఉంది అంటాం అంటే తండ్రి కుమారుడు పరశుధాత్ముడు ఒక్కడే ఆదియందు అందు దేవుని యొక్క ఆత్మ నీటి మీద అల్లాడుచుని అన్నది మనం మొదట్లో ఆత్మ గురించి చూస్తున్నాం ఆ ఆత్మనే వాక్యపరంగా ఉంది అంటే కుమారుడు అక్కడ ఉన్నాడు ప్రతిదీ ఒకటి ఇమ్మిడి ఉన్నది మనకి ఎందుకు తండ్రిలాగా కనిపిస్తుడు ఇసల్పల్లి తండ్రిలాగా నడిపించుడు కాబట్టి ఆయన తండ్రి అని గ్రహించగలుగుతున్నాం మనకు తండ్రి అతను ఎందుకు మనల్ని పుట్టించినవాడైననే మనల్ని పోషించేవాడైన కాబట్టి ఆయననే మనకు తండ్రి మనల్ని నడిపిస్తా ఉంటాడు మనల్ని కావ కాచి కాపాడుతూనే ఉంటాడు తండ్రి ఏరీతి ఉన్నాడు మొదటి నుంచి దేవుడు ఆత్మ గనుక అన్నాడు ఏశ్వ కదా కాబట్టి తండ్రి ఆత్మరూపకంగానే ఉన్నాడు ఆయన ఆరాధించగలం ఆత్మలోనూ సత్యంతోనే ఆరాధించాలనేసి ఏశ్వ జ్ఞాపకం చేస్తుండడు జీవిత విధానం నేర్చుకున్నప్పుడు అదే ఆత్మ ఏ రీతికి నిన్ను రక్షించగలదు శరీర ఈ లోకంలో జన్మిస్తేనే రక్తం చిందించగలరు ఎందుకంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదని వాక్యం చెప్తుంది కాబట్టి రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి అదే ఆత్మ శరీరధారి మన మధ్యలో నివసించను అని యోహాను సువార్థికుడు సాక్షిమిస్తుంది నువ్వు కూడా అదే ఆత్మని పొందుకొని ఆయన గురించి సాక్షిమిస్తున్నావు కాబట్టి ఇలీ ఆత్మ నాలోకి ఎలీషా ఆత్మ నాలోకి వస్తుంది అనేది కానే కాదు మనుషుల రావు దయ్యంలో ఆత్మలు బయలుదేవత ఆత్మ సంచరిస్తుంది కదా ఈ పండగ కాలం వస్తే బయలుదేవత ఆత్మ ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటది ఎందుకంటే వాడు చెట్టు పెట్టుకుంటాడు కుట్టలు పెట్టుకుంటాడు ఇంకేమేమో తెచ్చిపెట్టుకుంటాడు అవన్నీ దేవుడు మనకు చూపించింది అవన్నీ దయ్యములకు సంబంధించి భూతముల బోధ అని పౌలు దళిత రాష్టపతిగా మనకు చూపించింది ఇవన్నీ భూతముల బోధ మీరు దినములను మాసములను ఉత్సవ కాలంలోనూ సంవత్సరం ఆచరించినారు ఇది భూతముల బోధ అన్నాడు అక్కడ వాక్యం మీరు భూతంలో బోధని పాటిస్తున్నారు భూతంలో బోధని పాటిస్తూ దేవుణ్ణి సంతోషపరచగలమా వారిలో అనేకులు దేవునికి ఇష్లుగా ఉండలేకపోయి సంహారకుని చేత సంహరించబడే సరే మట్టపు దేనికి సంబంధించింది మట్టపు ఆ చక్కగా కట్టబడ్డ గోడ మీద నిలబడి దించి వేసినప్పుడు ప్రజల మధ్యలోనే ఇక మీదట నేను సంచరించను అంటున్నాడు ఇస్సల్ పని రెండుగా విభజించినట్టు రెండుగా విభజించిన గుంపులు ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలంలో పాడైపోవును ఒక గుంపు తీర్పు తీర్చబడింది నేను కడ్డము చేత పట్టుకుని యొరబాము ఇంటి మీద పడదును అంటే వాళ్ళు శాశ్వతంగా నాష్టం కాబోతుంది ఇదొక గుంపు యొరబాము ఇంటి ఒక గుంపు ఇస్కు గుంపు ఇంకొక గుంపు వారి ఉన్నత స్థలములు పాడైపోయినాయి అంటే వారి ఆరాధన స్థలములు పాడైపోయినాయి వారి ఉన్నత స్థలములు ఇస్సాకు వంశము అంటే ఎంతమంది వాళ్ళు పన్నెండు గోత్రాలు వచ్చాయి అక్కడ ఇస్కులక్క కడుపుల నుంచి ఆ పన్నెండు గోత్రములు అంటే ఇస్రాయెల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు యొక్క ఉన్నత స్థలములు అంటే ఆరాధన స్థలములు చర్చిలు అంటే కఠినంగా ఉంటది అవి పాడైపోయినాయి అంటున్నాడు వారి ఆరాధన పాడైపోయింది నేను మట్టపు గుండి దించేస్తే ఆ కొలతత్వీ పోలిస్తే వాళ్ళ ఆరాధనలు వేస్ట్ అయిపోయినాయి పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వారిలాగా ఉన్నారు పైకి భక్తి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాము ఉపాసముంటాం కాని అందులో నీ శక్తి లేదు ఎందుకు శక్తి లేదు ఏసులవ్ లేకుంటే శక్తి ఉండండి ఆయన్నే శక్తి మంతుడు పరశుతాత్మ సభుడు మీరు శక్తి మంతులు మీకు శక్తి ఎక్కడికెళ్ళొస్తుంది యేసు ప్రభు ఒకటే ఇస్తాడు శక్తి కాబట్టి యేసు ప్రభుని పొందుకోవాలా అన్న ఆసక్తి నిన్ను భక్షించాలా యేసు ప్రభు హృదయం ఏరెత్తికుంది ఎరుసలేంని గురించిన ఆసక్తి భక్షిస్తుంది ఉన్నత స్థలములు పాడైపోయినాయి వాటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలి వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో మీకు తెలియదు పరిస్థితి కానీ మనకి దేవుడు ఎప్పుడో చూపించండి దినములు చెడ్డవి అనడం లేదు దేవుడు ఈ రోజు ప్రవచించబోతున్నాడు నీ ద్వారా ఈ ఈ సంవత్సరం దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించబోతున్నాడు అని ప్రవచిస్తాడు కానీ దేవుడు మనకు ముందుగానే చెప్పాడు మహా చెడ్డ దినములు కాలంలో మనం ఉంటున్నాం దుర్దినములు మరీ భయంకరమైన దుర్దినములు మనం ఉండబోతున్నాం కానీ నేను భయపడను దేవుడు మన ముందుగానే చెప్పాడు భయపడకూడి నమ్మిక మాత్రం ఉంచు మనం భయపడడం ఎందుకంటే దేవుడు మనకు ఎందుకు చూపించింది ఇవన్నీ ఏలి కాలంలో కూడా కరువు సో మన కాలంలో కూడా కరువు ఉంది ఆత్మీయంగా కరువు భయంకరంగా ఉంది ఎవడు చూస్తుండో ఆత్మీయ కరువు ఉన్నత స్థలంలో పాడైపోయినాయి క్రైస్తవ సంఘాలు పాడైపోయినాయి దేవుడు మాట్లాడుతున్నాడు ఎరోబాము ఎరోబాము ఎఫ్రైము వంశంలోకి వెళ్ళొచ్చినవాడు అంటే యరోబాము ఐగుప్తు దేశంలో పుట్టినవాడు యోసేపు ఎవరి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఐగుప్తు దేశంలో ఒక యాజకుని కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు పొత్తిపరా పూజారి యాజకుడు అంటే ఐగుప్తు దేశపు యాజకుడు ఐగుప్తు దేవతలని పూజించే యాజకుని కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు యోసెఫ్ వాళ్ళకి పుట్టిన పిల్లలే ఎఫ్రాహేము మనషే ఎఫ్రా వంశం వాళ్ళు వీళ్లు ఎరోబం ఐగుప్తు దేశంలో పుట్టిన పిల్లలు ఐగుప్తు ఆచలలు తల్లి గుణగణాలు పిల్లలకు తండ్రి పట్టించుకోడు పిల్లల్ని తండ్రి పని సంపాదించుకొని దేవడం తల్లి పని పిల్లల్ని పోషించి పిల్లల్ని పెంచడం కాబట్టి తల్లి మాటలు ఎక్కువ వింటారు పిల్లలు ఎరోబాము వంశము ఎందుకు అట్ట తేరింది లేక ఎఫ్రైము వంశం ఎందుకు తేరైంది అట్లా ఎఫ్రైఎమ్ వంశం గురించి మనం చివరి వరకు చూస్తాం ప్రటం వరకు చూస్తాం వాళ్ళు ఏ రీతిగా శ్రమల పాలవుతారు ఏ రీతిగా మరణిస్తారు అనేది ప్రటం వరకు రాయబడింది మనం ఇప్పుడు చూడడం తీరిగ్గా అంత టైం లేదు మనకి కానీ కచ్చితంగా ఒకరోజు అది మనం చూస్తాం ఏ రీతిగా వాళ్ళు చివరి వరకు ఉండి వాళ్ళు పాతనమవుతున్నారనే విషయం దేవుడు మనకి ఇవి చూపిస్తున్నాడు ప్రభు చూడం ఆమోస్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినం తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీయూ తన బిడలకి చూపించకుండా ఏమీయూ చెయ్యడు రాబోయే నెలలో ఏరీతి చూపించకుండా ఏమీ చెయ్యడు మట్టపు ఏస్తున్నాడు అంటే తీర్పు ఇది త్వరలో మనము ఆయన తీర్పు దినం చూడబోతున్నాం ఇసాకు ఉన్నత స్థలములు పాడైపోయినాయి ఇస్ పల్ ఇస్ అంటే ఇస్ పదల్ యొక్క ఉన్నత స్థలములు అంటే ఆరాధన వారి ఆరాధన స్థలములు వారి ఆరాధన అంటే వారి హృదయాలు మన శరీరమే దేవుని మందిరం కాబట్టి మన హృదయాలు ఇస్సాల్ యొక్క హృదయాలు ఆత్మీయ ఇస్రాయలు దేవుని ఈస్రాయలని మనకి పేరు దేవుడు కాబట్టి క్రైస్తవుల హృదయాలు క్రైస్తవుల ఆరాధన స్థలములు పాడైపోయినాయి దేవుని దృష్టిలో ఏరీతిగా పాడైపోయినాయి నువ్వు గోడ వల్లే తయారయ్యి గోడ మీద నీ ప్రభు ఏ రీతికి నిలబడిండో నువ్వు ఆ గోడ మీద నిలబడితే నీకు గెలుస్తాయి పైన ఉంటేనే కనిపించదు కింద ఏముందో అందరితో పాటు కలిస్తే నీకేం కనిపిస్తుంది నువ్వు పైన ఉంటే నీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు క్రీస్తు కూడా లేపబడినవారైతే అని కొలసల రాష్ట ఎందుకు చెప్పింది మీరు నిజంగా క్రీస్తు కూడా లేపబడినవారైతే ఆత్మీయ జీవితంలో మీరు ఉన్నత స్థితికి ఎదగాల శారీరకంగా కాదు ఆత్మీయ జీవితంలో మీరు ఉన్నత స్థితికి మీరు క్రీస్తు కూడా లేపబడినవారైతే అంటే ఆయన సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం పొందినవాడు ఆయనతో కూడా మీరు లేపబడ్డవారైతే రోమి రాష్టపతి అదే చూస్తాం మనం ఆయనతో కూడా మీరు లేపబడ్డవారైతే మీరు ఏం చేయాలా పైన వాటి కొరికే ఎదురు చూడాల భూ సంబంధమైన వాటిని ఆశించకూడి అనడా లేదా వాటి కొరికే ఎదురు చూడాల భూ సంబంధమైన వాటిని మీరు ఆశించకూడదు కాబట్టి ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలా పోయినవరం మనం చూస్తున్నాం ఇదే విషయం నీ ఆసక్తిని నువ్వు ఎరితగా పెంచుకోవాలా కావలివాడా సమయము ఎంతైంది రాత్రి వేళ సమయం ఎంతయింది కావలి వాడిని నియమించు నువ్వు అని ఏ హెచ్కెళ్తా మాట్లాడుతున్నాడా కదా ఏ హెచ్కెళ్తా మాట్లాడ పోయినవరం యశాయతోని నువ్వు కావలి నియమించు ఇరవై అధ్యాయంలో ఏషయ గ్రంథం ఇరవై అధ్యాయం కావలి వాడిని నియమించు వాడేం చేయాలా దివారాత్రంలో కనిపెట్టుకోవాలా వాడికి కనిపించిన అన్ని సింహము గర్జించినట్లు గర్జించాలా వాడు అర్వాలా సింహము కేక వేసినట్లు వాడు కేక వేయాల కాబట్టి నువ్వు గోడ మీద ఉన్నావు సింహం విను ఎందుకు నీ ప్రభువు కూడా కొదమసింహం నువ్వు ఆయన పక్షంగా ఉన్నావు కాబట్టి నువ్వు సింహం సింహము దేనికైనా భయపడతదా దేనికి భయపడదు మనం భయపడం దేనికి కరువు రాని కష్టం రాని ఇరుకు రాని ఇబ్బందులు రాని ఏమీ భయపడవు ఏ ఆకులు తెచ్చుకొని దినాం ఏ శిష్యులకు తెలవలే రాజుల గ్రంథంలో ఆ శిష్యులకు తెలియలేదు ఎవరా శిష్యులు ఎలిసా శిష్యులా ఎలిసా శిష్యులకు తెలియలేదు ఏ ఆకులు తినాల నీకు తెలవాలా ఏ ఆకులు తెంచుకొని కరువు కాలంలో ఇప్పుడు ఈ చెట్టు ఆకులు తెచ్చుకొని తింటామా చేదుగుంటాయి అవి మన ఆకులు తెచ్చుకొని వండుకొని తింటావా నువ్వు కరువు కాలంలో నువ్వు కాక నీ పిల్లలకి ఏం తినిపిస్తావు మళ్ళీ ఏ రీతిగా ఆ జ్ఞానం నీకు అవసరం సరే సిద్దపడే బాధ్యత అనేది మనం ప్రార్థనలో ఎదురాలా విశ్వాసంలో ముందుకు పోవాలా కానీ నీకు ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా బ్రతకగలవు బియ్యం లేకుంటే ఏం తినాలా హెల్త్ కాపాడుకోవాలంటే ఏం తినాలా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది చెప్తున్నా ఈ షుగర్ రోగము కంపెనీలు డాక్టర్లు అందరు మనల్ని మోసగిస్తున్నారు ఏమని మోసగిస్తున్నారు నీ జీవన విధానం బట్టి నీకు షుగర్ రోగం వస్తుంది మీ తాతాలకుంటే నీకు షుగర్ రోగం వస్తుంది చెప్పి కానీ నేను నాకు ఎప్పటి నుంచో ఒక తలంపు ఉంది షుగర్ రోగం దేనికి వస్తుంది అంటే నీ శరీరంలో విటమిన్స్ మినరల్స్ లోపం అయితేనే వస్తుంది అని నాకు ఎప్పటి నుంచో మైండ్ లో అయితే నిన్న నేను ఒక రేడియో ప్రోగ్రామ్ వింటున్నా మందులకు సంబంధించిన రేడియో ప్రోగ్రామ్ వింటే అక్కడ చెప్తుంది షుగర్ రోగం నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా అది రాకుండా కాపాడబడాలంటే మనము విటమిన్స్ బి కాంప్లెక్స్ ముందు జాగ్రత్తగా తీసుకోవాలా బి ట్వెల్వ్ బి సిక్స్ ఎవరుంటే కాంప్లెక్స్ అంటే అన్ని బీ వన్ బి టూ అని అవి తరచుగా తీసుకుంటే షుగర్ రోగం రాకుండా కాపాడుకోవచ్చు ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ మనం తీసుకుంటే ఆ ప్యాంకరీస్ అనే అవయవాన్ని అది ఉత్తేజపరిచి అది ఆ యొక్క ఇన్సులిన్ పదార్థాన్ని అది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎవరైతే మనం మనం తినే ఆహారంలో విటమిన్స్ ఉండవు ఇండియన్స్ తినే ఆహారంలో ఎందుకంటే త్రీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ లో మనం వండుకుంటాం కూరలు పేస్ట్ అయిపోతాయి ఆ కూరలు గానీ వెజ్ ఏమైనా కానీ కూరగాయలు కానీ పేస్ట్ అయిపోతాయి ఆ పేస్ట్ చెప్పిన దాంట్లో ఏముండవు వైటమిన్స్ అన్ని గాలికి ఎగిరిపోతాయి ఆవిరికి కాబట్టి ఆ నీళ్ళలో ఉడకబెట్టేది అన్ని వేస్ట్ అయిపోతాయి ఆ టెంపరేచర్లో ఉడకబెడితే నీకు అందులో పోషక పదార్థాలు వాళ్ళు పోషక పదార్థాలు లేకపోతే నీ నువ్వు కడుపు నింపుకుంటున్నావు కానీ నిండింది ఫుల్ అనేసి నిద్రపోతున్నావు కానీ అవయవ ఏ పోషక పోషణ దొరకకపోతేనే అవి సరిగా పనిచేయువు ఆ డాక్టర్ చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నారే నేను ఇంతకాలం నుంచి వింటున్నా ఇది దీనికి సంబంధించి ఎవరు కూడా నాకు సపోర్టివ్ చెప్పలే ఈ లోకంలో ఏ డాక్టర్ చెప్పలే ఆమె ఒక ఆయన అక్షరం ఉంది ఆయన చెప్తుంది రేడియోలో నిన్న విద నేను ఎప్పటి నుంచి ఉంది మైండ్లో ఇది అవయవాల ఇది పోషక పదార్థాలు లేకపోవడం వల్ల వచ్చే రోగం ఎందుకంటే అందరు మంచింటారు ఆహారము ఎందుకు రోగాలు వస్తున్నాయి ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం వండుకునే విధానాలు అట్లున్నాయి మనం హై టెంపరేచర్ లో ఉడకబెట్టుకుని తింటాము నీళ్ళలో ఉడకబెట్టి తింటాం ఆవిడతను ఉడకబెట్టం మనం విదేశాలలో ఆవిడతను ఉడకబెట్టి తింటారు కూరగాయలు మన దేశంలో నీళ్ళలో ఉడకబెట్టి తింటాం నీళ్ళలో ఉడకబెడితే అదంతా పోతుంది గాలి సబ్బిడి తిండి తింటున్నాం స్ట్రెంగ్త్ లేని ఆ ఫుడ్ తిండి కడుపు నింపుకుంటున్నాం కాబట్టి అనారోగ్యం పాలవుతున్నాం సరే దేవుడు తన చిత్తానుసారంగానే మనకి ఇవన్నీ బయలుపరుస్తున్నాడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ రోగం ఉన్న వాళ్ళు కూడా బీ కాంప్లెక్స్ తీసుకోవడం వలన వాళ్ళు నార్మల్ గా ఉండగలరు అని ఆయన చెప్తున్నది అప్పుడు ఫస్ట్ టైమ్ నేను కరెక్టే ఇది కావచ్చు ఎందుకంటే నీ శరీరంలోని అవయవాళ్ళకి పోషక పదార్థం పోషక పోషణ అవసరం వాటిని కూడా పోషించుకోవాల నీ కళ్ళకు పోషణ అవసరం విటమిన్ ఏ ఉంటేనే కళ్లు బాగా పనిచేస్తాయి మళ్ళీ ఏ విటమిన్ ఏ అంటే ఎందులో ఉందో నీ తేలకపోతే ఇప్పుడు ఈ కాలుష్యం పీల్చుకుంటా ఉంటున్నాం పొగంతా పీల్చుకుంటున్నాం అదంతా పోయి లంగ్స్ ల పోతుంది లంగ్స్ నుంచి మళ్ళీ బ్లడ్ ఫిల్టర్ చేయలేదు కాబట్టి బ్లడ్ లకి పోతుంది బ్లడ్ల నుంచి కిడ్నీకి పోతుంది మళ్ళీ ఆ కిడ్నీ ఎక్కువ పని చేస్తుంది లంగ్స్ ఎక్కువ పని చేస్తున్నాయి వాటిని ఆ పదార్థాన్ని బాడీలకి వెళ్లి క్లీన్ చేసే ఈ అవయవాలకి పోషణ అవసరమా కదా వాటికి పోషణ రావాలంటే నువ్వు తగిన పోషక పదార్థాలు తీసుకోలేదా ఏ పదార్థం తీసుకుంటే నీ అవయవాలకి స్ట్రెంగ్ వస్తుంది జ్ఞానము నీకు లేకపోతే నువ్వు వాటి బాధ పొందుతా ఉంటావు టొమాటోలు ఎంత ఖరీదు నువ్వు ఏ పోషక పదార్థాలు తీసుకుంటే నీ అవయవాలు గట్టిగా ఉంటాయి ఎస్క్యూమోస్ కి ఎందుకు హార్ట్అటాక్ రాదు ఎందుకు షుగర్ రోగాలు రావు అని ఒకసారి చదివిన పుస్తకాలు చాలా సంవత్సరాల కిస్తా ఎస్క్యూమోస్ అంటే వీళ్ళు ఆ సముద్ర తీరం మంచు ప్రాంతాలన్నా జీవించేవాళ్ళు వాళ్ళు ఏం తింటారు తెలుసా ఎర్ర మాంసం తింటారు వాళ్ళకి ఇంకా కూరగాయలు గీరగాయలు ఏం దొరకవు ఆ పోలార్ బేర్లు ఆ సముద్రంలో జీవిస్తే ఇష్టం రకరకాల జంతువులు ఉంటాయి ఆ ఎర్ర మాంసం తింటారు చాపల్ పొద్దున చేపలే మధ్యాహ్నం చేపలే సాయంత్రం చేపలే ఈ అవే తింటారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ కూరగాయలు ఉండవు ఆ కూరలు అసలే దొరకవు మంచి ప్రాంతంలో ఏం చెట్లుంటాయి మరి వాడికి ఏ రోగాలు రాకుండా ఎందుకున్నాడు అంటే తినడం వలన నీకు హార్ట్ ప్రొటెక్ట్ అవుతుంది అనే విషయం కనుక్కున్నారు అందుకే కేరళ హార్ట్ అటాక్స్ తక్కువ బెంగాల్లో హార్ట్అటాక్స్ తక్కువ ఎందుకంటే వాడు మూడు పూటల ఫిష్ తింటాడు సరే మళ్ళీ ఈ విషయం మనకు తెలిసిందే కదా రోజుకి ఫిష్ పీస్ తింటే హార్ట్అటాక్స్ రావంట మాది విశేషంగా షుగర్ పేషెంట్స్ కి మళ్ళీ నీ హార్ట్ ప్రొటెక్ట్ కావాలంటే ఇవన్నీ నీకు జ్ఞానం అవసరం కదా ఇదేమో బైబిల్ స్టడీయా లేక హెల్త్ సంబంధించిన స్టడీయా మళ్ళీ సేవా విధానం సేవ సేవలో ఉండే వాళ్ళకి ఇవన్నీ జ్ఞానం అవసరం నువ్వు ఎంత గట్టిగా ఉంటే అంతకాలం సేవ చేయగలవు నీ శక్తికి మించిన ప్రయాణం ఉందనే ఏలియాతనారా దేవుడు మన ఆయన సేవ జీవిత విధానం ఆ రీతిగా ఉండేది నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు వచ్చే సంవత్సరం నుంచి చేయబోతున్నావు సరే మనం కొత్త సంవత్సరం వినము కొత్తది లేదు మనకు పాత లేదు పాతది సమస్తం క్రొత్తవేనాయి ఏ రోజు కూడా మనకు క్రొత్తదే మన హృదయంలో అంతా క్రొత్తదే ప్రతి క్షణము ఎల్లప్పుడూ ఆయన ఆనందిస్తూనే ఉంటాం ఏం చింతించాం లేకున్నా చింతాం ఆనందిస్తూనే ఉంటాం ఎక్కడ సంతోషం ఆయనలో ఉన్న సంతోషాన్ని నుంచి నిన్ను ఏది కూడా విడదీ లేదంటే అదే రోజు రాష్ట్ర పత్రికలు ఎనిమిది మనం చూస్తాం ఈ విషయం ప్రభువు నుండి క్రీస్తు నుంచి మిమ్మల్ని ఏది ఎడబాయగలదు ఏది ఎడబాయలేరు చావు ఎడబలేదు మరణం ఎడవలేదు జీవం ఎడబాయలేదు దూతలు ఎవరు నిన్ను ఎడబాయలేరు ఆయన ప్రేమ నుంచి ఆయన యొక్క ఆయన ఎందున్న ఆనందం నుంచి కాబట్టి కనిపించిన వాటిని నీకు ఏమేమి దేవుడు చూపిస్తాడో వాటిని నువ్వు బయల్పరచక మానకూడదు అన్న విషయం మనం పోనవరం చేసిన ఈ వారం క్లుప్తంగా కొన్ని వాక్యాలు తీసుకుని మనము ముగించుకుందాం కులశ పత్రిక నీ జీవితంలో ప్రభువుని కూర్చిన ఆసక్తి నీలో ఏ రీతిగా అభివృద్ది చెందాలా అన్న విషయం మనం చూసి ఈరోజు వాక్యం ముగించుకుందాం కావాలి వాడికి సంబంధించిన వాక్యాన్ని మనం వచ్చేవారం చూద్దాం నువ్వు కావాలి వాడి వల్లే ఉండి నీలో ఆసక్తి బలపడాల ప్రతిరోజు నీలో ఆసక్తి బలపడాలా ప్రతిరోజు నీకు ఒక్కసారి ప్రశ్నేస్తాను నువ్వు రక్షణ పొందిన కొత్త రోజులలో ఉన్న ఆసక్తి నీకు ఈ రోజు నువ్వు ఫస్ట్ టైం రక్షణ పొంది బాప్తి పొంది పరిశోధన పొందుకున్న రోజుల్లో ఉన్న ఆశ ఆసక్తి నీకు ఇప్పటిక ఆ తీవ్రత ఈరోజు ఉందా ఎక్కడ పడతా ఎప్పుడు పడితే పరిగెత్తినవే కాలము సమయము అన్ని మర్చి నువ్వు పరిగెత్తినవు నీకు ఆసక్తి ఉందా సరే ఇప్పుడు నువ్వు పరిగెత్తలేవేమో నీ శర్రం పర్మిట్ చేయదేమో కానీ ఆసక్తి నీకుందా ఎందుకంటే ఆయన చూసేది నీ శర్రాన్ని కాదు నీ హృదయంలో ఉన్న ఆ ఆశని కాబట్టి పౌలు కొలసి రాష్టపత్రిక మూడవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండీయుడి దాన్ని ఏలనీయాలా మీరు సమర్పించుకోవాలా ఆయన సమాధానము మీ హృదయంలో ఏలాలా అంటే రాజ్యమేల ఎప్పుడు ఎట్ల ఎట్ల ఆయన నీ కొరకు శిల మీద తన ప్రాణాన్ని త్యాగం చేసిండు దాని ద్వారా నీకు సమాధానం వచ్చింది ఆ తలంపు నీ హృదయంలో ఎలా ప్రతిరోజు ప్రవ్వా నా పాపంలో కొరకు నువ్వు చనిపోయినావు నా జీవితంలో సమాధానం లేకుండా నువ్వు నాకు సమాధానం ఇచ్చినవు ప్రతి విధానమైన సమాధానం నాకు ఇచ్చినావు నా శరీరంలో నా నా తలంపులలో నా నా హృదయంలో నా పాపపు జీవితం నుంచి నాకు విడుదల కల్పించి నాకు సమాధానం అనుగరించినవు ఈ తలంపు నీ హృదయంలో ప్రతిరోజు రాజ్యం ఎలా ఆయన శిలో మరణము నీ హృదయంలో రాజ్యమిలలా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి మరోసారి ఇందు కొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే ప్రతి క్షణం ఆయన కృతజ్ఞత చెప్పాలి మనం వందనాల ప్రవ్వా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు ఒకనికొకడు బోధించొచ్చు బుద్ది చెప్పొచ్చు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు బాగా చదవండి ఇప్పుడు సమస్త విధములైన జ్ఞానముతో సమస్తము యేసు ప్రభు గూర్చిన సమస్త విధమైన జ్ఞానం యేసు ప్రభు గురించి మీకు సంపూర్ణంగా తెలవాలా ఇప్పుడు మనకు తెలవదు తెలవాలా పౌలు చెప్తుంది అదే విషయం సమస్త విధమైన జ్ఞానములతో క్రీస్తు వాక్యము మీలో సమృిగా నిలిచి ఉండనీయుడి సమృద్దిగా ఏసుప్రభుకు సంబంధించిన వాక్యము నీలో సమృద్దిగా నిలవాలా ఇక్కడ మన మధ్యలో ఆయన వాక్యం సమృద్దిగా ఉంది ఎందుకంటే ఇటువంటి వాక్యం మీ జీవితంలో ఎక్కడ మీరు వినలే ఏ టీవీ రేడియో పుస్తకాలలో మీకు కనిపించలే చెప్పలేరు ఎందుకంటే ఇస్సాకు ఉన్నత స్థలంలో చెడిపోయినాయి అక్కడ మీకు ఇవి వినబడవు అక్కడ మీకు ఏవి వినబడవు దేవుడు వారి మధ్యలో వాళ్ళని విర్చిపెట్టి వెళ్లిపోయి అని అంటున్నాడు దేవుడు అక్కడ లేడు దేవుడు బయట క్రీస్తు వాక్యము దేవుని దేవుని కూర్చి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో సంపూర్ణంగా అన్ని వాక్యములు ఏసు గురించి తెలవాలా సమస్త విధమైన వాక్యములతో జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నియుడి మీ హృదయంలో ఉండాల వాక్యం సమృద్ధిగా నీ బాధ్యత అది నువ్వు ఎట్లా నింపుకుంటావో నీ ఇష్టం ఏసుని నింపుకోవడం అంటే హలలుయా హలలుయా అని పరశురాత కాదు పరశురాత పొందుకున్నప్పుడు నువ్వు విన్న వాక్యము సమృద్ధిగా అది ఫలం అయితా ఉంటది ఫలిస్తది అందుకే వాక్యం పట్ల నీకు ఉన్నది ఆసక్తి సమృద్ధిగా నింపుకోగలుగుతున్నావా పొద్దున్ను లేస్తే ప్రార్థన చెయ్యాలా కరెక్టే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు వాక్యం తక్కువసేపు ధ్యానిస్తారు నీకు ఏమర్థమవుతుంది వాక్యంలో అర్థమయ్యేంత వరకు ప్రయాస పడుతున్నవా అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టద్దు వాక్యాన్ని అది సమృద్దిగా నీలో ఏలనీయాలా అని హెచ్చరిస్తున్నాడు పౌలు ఏ రీతిగా ఏలనీయాలా తిమోతికి రాసిన పత్రిక తీసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం తిమోతి రాసిన పత్రిక ఏ పత్రిక మొదటి పత్రిక నీలో అదే ఆసక్తి నీలో అదే ఆసక్తి నాలో ఉంది అదే ఆసక్తి నేనేమైనా ప్రభువాన్ని పాటవాడతామా లేదా అది ఆసక్తి నేనేమైనా ప్రభువా నిన్నే శృతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైన్నాను నీ దయమలనే నాకున్నవన్నీయు విచ్చినవేనయ్యా చూడండి నేనేమైనా నిన్నే అది ఆసక్తి యహు అంటున్నాడు నిన్ను నా ఇంటి వారును దినములు ఆచరించం నిన్ను నా ఇంటి వారును మాసములు ఆచరించం నేను నైన్టీ వారు దయ్యములను పూజించం నిన్ను నైన్టీ వారు యుహోవానే సేవించదము అన్నరా లేదా నువ్వు అనగలవా నువ్వు అన్నా ఇంటి వాళ్ళు అనకపోవచ్చు నువ్వు అనొచ్చు నేను అంటున్నా ఇంటి వాళ్ళు అనకపోవచ్చు నీ ఇంటి వాళ్ళంటే రక్త సంబంధికులా పాత నిబంధన కాలంలో రక్త సంబంధికులు కృత నిబంధన కాలంలో సమస్తము కృతవాయను ఆత్మీయమైనది నీ ఇంటి ఎవరు నా ఇంటిని గుర్చిన ఆశ నాన్ను భక్షించదని యేశ్వరం ఎందుకంటున్నాడు ఆయన ఇల్లు ఏది నేను నా ఇంటి వారు నట్టున్నాడు నా ఇల్లు ఏది నా ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే నా ఇల్లు అని నువ్వు అనగలవా ఆత్మీయ ఇస్రాయలే నా ఇల్లు అనగలవా కాని నా ఇల్లు ఇప్పుడు చెడిపోయింది అందుకే ఎప్పుడు చెడిపోయింది ఆమోస కాలంలో చెప్తున్న ప్రవచనము ఏశ్వేమంటుంది తెలుసా నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండంటున్నాడు అంటే ఆమోసకి ఏసుకి దగ్గర దగ్గర సంవత్సరాల డిఫరెంట్ మూడు సంవత్సరాల క్రితము ఆ మోస చెప్పిండేమని ఇస్సాకు ఉన్నత స్థలములు పాడైపోయినాయి ఏస్రో కాలంకి వచ్చేట్టు నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ్రు మార్కెట్ ప్లేస్ చేసిండ్రు మార్కెట్ ప్లేస్ అంటే సుల్తాన్ బజార్ మార్కెట్ ఎప్పుడు చూసినా మీరు సుల్తాన్ బజార్ మార్కెట్ ఎట్లుంటుంది అంత గందరగోళం గందరగోళం ఉంటుంది ఎవడు ఏం కొనుండో ఏమవుతుండో అర్థమే కాదు అక్కడ ఆడబోతే అట్లా తయారైంది ఈరోజు క్రైస్తవ సంఘం క్యాసెట్లు కొనండి పుస్తకాలు కొనండి బ్రేక్ఫాస్ట్ కొనండి కోళ్లు కొనండి కోతకాలం పండుగ ఇక్కడ వస్తాయి త్వరలో జనవరిలో వస్తుంది పోతకాలం పండగని హైదరాబాద్ నా చర్చిలు ఆ పండుగ చేసుకుంటాయి అది సైతానికి సంబంధించిన పండగ బయలుదేవతకు సంబంధించిన పండగ బయలుదేవతకి వాళ్ళు కన బబులు నీళ్లు కననీళ్లు అమ్మరీలు చేశారు మాకు బాగా బయలుదేవత అంటే ఈ ఏమంటాం వర్షాన్ని కురిపించేవాడు అంటే సన్గాడ్ బయలుదేవత అంటే సన్ సూర్యుని పూజిస్తారు ఈ నెల వస్తే సూర్యుని పూజిస్తారు అసలు వాళ్ళు తెలియదు సన్ రైజ్ సర్వీస్ అంటే దానికి సంబంధించింది నాకు అర్థమైంది అట్లేనే సూర్యుని తూర్పు దిక్కునా వాళ్ళు ఆరాధన పోయినవరం మనం చూసినాం తూర్పు దిక్కున వాళ్ళు ఆరాధన చేస్తున్నారు ఎక్కడా మందిరం లోపల ఉంటూ విశాలు పెద్దలు ఉత్తర దిక్కున తమ్మూస దేవతకు పూజిస్తున్నారు అనే విషయాలు మనం చూసినా పోయినవారం ఆ విషయాలు మనం మరోసారి చూసాం వచ్చేవారం దేవ చిత్తానుసారంగా నీకు మటుకు ఆ తీవ్రత ఉండాలా ఆ తీవ్రత ఏది నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చిన ఎప్పుడు రెండు పేల సంవత్సరాల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది దొంగల గుహలాగానే ఉండిపోయింది దొంగలు చేరినందులో మనుషులని దోచుకుంటున్నారు పాత నిబంధన విధానాలన్నింటినీ తీసుకొచ్చి మనుషుల ధనాన్ని దోచుకుంటున్నారు మనుషుల సమాధానాన్ని దోచుకుంటున్నారు నువ్వు బరువులు మొయోవు గాని వాని భుజల మీద బరువు పెడతావు యాజకుని వైయుండి దొంగ కదా వాడు దోచుకుంటున్నాడు ప్రజలను దోచుకుంటున్నారు వీళ్ళు సర్పములు తేళ్లు ప్రజలను దోచుకుంటున్నాయి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభావా నీ రాకడకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించి నీ రాకడకు ఈ యుగ సమాప్తి ఒకటేసారి జరుగుతాయి నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏది అన్నాడు అంటే శిష్యులకు భాగర్థమైంది ఆయన రాకడా ఈ యుగ సమాప్తి ఒకటేసారి జరుగుతుంది లేదు బ్రదర్ అట్లా చెప్పలేదు శిష్యులు ఆయన రాకడకు ముందే అందరు గలకి వెళ్ళిపోతారు లేదు నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఒకటేసారి రెండు ఆయన రాకడ ఈ లోకంలో అడుగుబెట్టే యుగము ముగించే టైం ఒకటే అప్పుడు వేసుకోమన్నాడు పీలుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ్రు తండ్రి ఇల్లు పీలుగలాగా తయారైంది అది చెడిపోయింది ఈసాకు ఉన్నత స్థలంలో చెడిపోయినాయి అది దొంగల గుహగా మారింది దేవుని మీద ఆసక్తి లేదు రూకలు మార్చడంలో ఆసక్తి ఉంది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అంటే తెలుసా మీకు అంటే ఏం చెప్పండి తెలుగులా మార్పిడి బిజినెస్ అంటే మార్పిడి దుకాణకి పోతే ఏమైతుంది మార్పిడి ఉంటది నువ్వు పైసలు ఇస్తే వాడు నీకు ఇంకోటి ఇస్తాడు అది మార్పిడి బిజినెస్ అంటారు దాన్ని రూకలు మారుస్తున్నారు వాళ్ళు అంటే చర్చ్ ఎక్స్చేంజ్ అవుతుంది ఎన్ని విధాలుగా ఎక్స్చేంజ్ అవుతుందో మనకు తెలియదు మీరు అర్థం చేసుకోనికి ప్రయత్నించండి ప్రతి దశలో ఎక్స్చేంజ్ అవుతుంది నాకు అట్లా అర్థమైతుంది ఈరోజు చర్చ్ మార్కెట్ ప్లేస్ లాగా తయారైంది ఈరోజు ఆ పాస్టర్ చెప్పిన వాక్యం ఇప్పుడే ఫ్రెష్ సిడి సిడీ రికార్డింగ్ వచ్చింది కొనుక్కోండి టూ ఫిఫ్టీ డాలర్సా ఫైవ్ డాలర్సా టెన్ డాలర్సా కొనుక్కోండి రెండు వందలు రూపాయలు కొనుక్కోండి పుస్తకాలు త్వరలో ఇవి మనం చూడబోతున్నాం విపరీతమైన పుస్తకాలు క్యాసెట్లు అమ్ముతర్ ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు పాస్టర్స్ బ్యాంక్ లోన్స్ పెట్టుకుని చర్చలు కడుతున్నారు ఎట్టస్తాడు లోన్ వాడు లక్ష లక్షలు లోన్ తీసుకొచ్చి వాడు చర్చలు కడుతున్నాడు మన ఆ లోన్ ఎట్టస్తాడు వాడు దోచుకోవాలా లేదా లోన్ కట్టాలంటే వానికి లోన్ కట్టాలంటే వీని దెరికెళ్ళి తీసుకోవాలా వీడవుడు వీడు పీనుగ పీనుగ విని దోచుకొని వానికి కట్టాలా మొత్తము చెడిపోయింది వ్యవస్థ క్రైస్తవ సంఘము చెడిపోయింది అందులో నువ్వు నీకు అర్థం కావట్లేదు నేను అందుకే బయటకు వచ్చిన నాకు అర్థమవుతుంది అందులో ఉంటే నేను కూడా పీనుగనే అందులో ఉంటే నేను కూడా దొంగనే అందులో ఉంటే నేను కూడా దానికి పట్టిన దుస్థితి నీకు కూడా త్వరలో దాని నుంచి బయటికి రండాడు ను రాకపోతే నీకు ఆ దుస్థితి ఉంటుంది కాబట్టి పౌరులు చివరిగా ఏం చెప్పిండు ను ఈ విషయం అర్థం చేసుకుని ఇంటికి తీరుగా త్వరగా వెళ్లాల్సిందే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నీకు కలిగిన ఆశ ఏంది నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆశ నన్ను కాబట్టి తిమోతికి హెచ్చరిస్తున్నాడు నీకు ఆసక్తి ఉందా తిమోతి నువ్వు మంచిదే యవనదశలో దేవుణ్ణి సమర్పించుకున్న నీ జీవితము మనం అందరం సమర్పించుకున్నాం యవనదశలని నేను ఇంకా ఇంతగున్నప్పుడే సమర్పించుకున్నా ఆ తీవ్రత ఈరోజు ఉందా పదకొండవ వచనంలో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం యవనమును నిన్ను తృణీకరింపనీయము ఎవడు నిన్ను మోసగించకుండా నువ్వు జాగ్రత్త నీ బాధ్యతది నిన్ను ఎవడిని మోసగించనీయకుండా నువ్వు కాపాడుకోవాలా నీ బాధ్యతది మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఎగ్జాంపుల్ గా ఉండాలా నువ్వు అందరికి ఎగ్జాంపుల్ లాగా ఉండాలా బిషప్స్ కి ఎగ్జాంపుల్ ఉండాలా పాస్టర్స్ కి ఎగ్జాంపుల్ లాగా నువ్వు గొప్ప జనానికి ఎగ్జాంపుల్ లాగా ఉండాలా లక్ష మందికి నువ్వు ఎగ్జాంపుల్ లాగా ఉండాలా ఉండగలవా ఉండాలా అంటే నువ్వు ఏం చేయాలా నేను వచ్చే వరకు ఏం చేయాలా చదవాలనా లేదా బ్రదర్ నాకు చదువు నీ ఇష్టం చదువు నేర్చుకోవా కళ్ళు చూపులున్నాయా మంచి కంటి చూపిచ్చింది దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు ఎందుకు చిన్న చిన్నప్పున్న తల్లిని చదివించలేదు ఇప్పుడు చదువుకోవచ్చు కదా సోమరి చీమల యుద్దకు నేర్చుకున్నాడు నీ బాధ్యత చదవాలా నేను వచ్చే వరకు చదువుతాయందును హెచ్చరిస్త ఎందును బోధిస్త ఎందును జాగ్రత్తగా ఉండుము నీ ఆసక్తి ఇక్కడుంది నీకు ఈశ్వరు గురించిన ఆసక్తి కావాలా ఈశ్వరి గురించిన వాక్యము నీలో సమృద్దిగా ఏలాలా అని ఇంతక చూసిన వాక్యం నీ హృదయంలో ఏసో యొక్క వాక్యం సమృద్దిగా ఏలాలా నువ్వు శారీరకమైన వాటి పట్ల మనసు పెట్టుకోకు సరే ఇల్లు అవసరము ఆఫ్టర్ అవసరము బతకాలి ఈ రోజులలో అవన్నీ ఇంపార్టెంట్ ఉద్యోగం అవసరం సంపాదన అవసరం కానీ నీ మనసు వాటి మీద ఉండద్దు నీ మనసు ఎక్కడ ఉండాలా క్రీస్తు యొక్క వాక్యం పట్ల ఉండాలా అందుకే తీవ్రమైన ఆసక్తి అంటే పరిశుధాత్మ పొందుకోవాలని ఆసక్తి నీకుంటది కానీ పరిశుధాత్మ మిమ్మల్ని సరసతులను నడిపిస్తాడు అన్న విషయం మీద ఎందుకు ఆసక్తి లేదు ను సత్యంలోకి పోతేనే ఇవి నువ్వు చూడగలవే కదా నీలో వాక్యం అయినప్పుడు పరశుధ పొందుకుని ఒకటి ఎట్లా పనిచేస్తాన నీ హృదయంలో వాక్యం ఏలాలా అప్పుడే పరశుధుడు మిమ్మల్ని సతలం నడిపించగలడు కాబట్టి చదువుట ఎందుకు ప్రతిరోజు వాక్యం పట్ల ఆసక్తిని వాడు చదవనియండి ఏ తర్వాత చదువులే సాయంత్రం చదువుదాంలే పొద్దున చదువులే మధ్యాహ్నం చదుదాంలే టైం మొత్తం చదువులే ఎవడైనప్పుడు కాదు దానికి ఒక నియమం పెట్టుకోవాలా డిస్టర్బెన్స్ లేని టైంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎందుకంటే మనకి ఇదొకటే మూలం ఇంకా వేరే ఏం లేవు వాక్యం తప్ప వేరే మార్గం లేదని నీతో మాట్లాడడం లేకపోతే మన ప్రభు మనతో మాట్లాడాలంటే ఇదొకటే మార్గం అందుకే నీ హృదయంలో ఆ వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వాలా అది నిన్ను ఏలాలా నిన్ను నీ మీద రాజ్యం ఎలాలా దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్దిగా అది నింపుకోవాలా కాబట్టి ప్రతిరోజు చదువుతున్నందు హెచ్చరించాలా నువ్వు అనేకులను హెచ్చరించాలా నువ్వు సమృద్దిగా ఆసక్తి కలిగిన వాడు బలపడాలంటే నువ్వు వాక్యంలో చదవడమే కాదు ప్రతిరోజు చదువుతుండాలా హెచ్చరిస్తూనే ఉండాలా బోధిస్తూనే ఉండాలా ఈ బాధ్యత అది ఒకటి చేసి రెండు చేయను బ్రదర్ అంటే కాదు నేను బోధిస్తా బ్రదర్ గాని చదవనంటే కాదు అన్నిట్లో నువ్వు అభివృద్ది చెందుతా దేవుని చిత్తం కాబట్టి అటువంటి చిత్తము దేవుడు మన జీవితంలో అనుగ్రహించి మనం నడిపించాలని ప్రార్థిస్తాం